సంకీర్తన సంఖ్య నాలుగు వందల అరవై కొడవైన శేషగిరి విడువ గైందరిగాచువెడబోయనాయడు పొలసి మీసాల పెద్ద బోయనాయడు మలగి విపునగట్టే మంకుబోయనాయడు పొలము రాజై తిరిగే బోయనాయడు వెలయ మోడున నుండే వేట బోయనాయడూ పుట్టి పుట్టి అడుగుల బోయనాయడు ఎందు పుట్టుపగ సాధినుచే బోయనాయడు బొట్టుల మెకమునేస బోయనాయడు పట్టపు నెమలి బలుబోయనాయడు పొంచి దిగ్గరగని బోయనాయుడు మించి రాళ్ళ మీద దాటే మెండుబోయనాయడు అంచల శ్రీ వెంకటేశుడని బోయనాయడు పంచకాల వేలముల బలుబోయనాయడు